ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ మీకు వందనాలు రాజాస్తున్నాము బట్టి ఆన్లైన్ కార్డులో కూడియనం ప్రభావ దేవ మీకే వందనాలు ప్రభు ఎంతో మందికి వెళ్ళని తరుణం భాగ్యం ప్రభు మీరు మాకు ఇచ్చిన ప్రభు ఈ జీవితాన్ని ప్రభు సంపూర్ణంగా మీకు సమర్పించుకుని రాజా మీరు ఆకడనంతరం వరకు మీ వాక్యాలను ధ్యానిస్తూ ప్రభు అందులోని సారాలను ప్రకటిస్తూ ప్రభు అనేకులని ప్రభు యొక్క వెలుగులోకి నడిపించాలి ప్రభా అలాంటి పనులకు జ్ఞానం దయచేయండి పరిశుద్ధ ఆత్మశక్తి నడిపింపు చేత నడిపించండి ప్రభావ మీలో ఇంకా ఆసక్తిని రేకెత్తించండి ప్రభావం మీ నామంని మహపరచడానికై గణపరచడానికై స్మరించడానికై ప్రభా సంపూర్ణంగా ఈ జీవితాన్ని సమర్పించుకోవాలా ప్రభావం కష్టాలు ఇరుపులు ఇబ్బందులు శ్రమల శోధనలు యూస్ చేసి ప్రభావ వేయడానికి వీలు మీ యొక్క శక్తి చేత మీరు ఇచ్చిన రక్షణ చేత ప్రభావం వాటన్నిటిని జయిస్తూ ప్రభా మీ నామంని మైమపరుస్తూ ముందుకు నడిపింపబడాల కావాల్సిన శక్తి బలాన్ని దయచేసి ప్రభా మీరే మహింపదమని ఏసు క్రీస్తు నామంను ప్రారంభిస్తాం తండ్రి తిరిగి చెను నాతో నుండా రాలవచ్చి యేసు కొనిపోవనా మీరంత్రాము నడిపించును మరలవచ్చి యేసు కొనిపోవనా యేసు చాలు హల్లెలూయా యేసు చాలు హల్లెలూయా యేసమయమైల యేసు తైన నా జీవితములో యేసు చాలు సాతను శోధనలధికమైన సుమ్మ శిల్ల కసాగి వెళ్ళెదను సాతను శోధనలధికమైన సుమ్మ సిల్ల కసాగి లోకము శరీరములాగినను లోబడ లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను ఏ సుచాలును హెలుయ ఏ సుచాలును హెలుయ్య ఏ సమయామైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏ చాలును పచ్చిక బయలులో పరుండ జయు శాంతి జలము చెంత చిక బయలు పరుడ జయున్ శాంతి జలము చెత నడిపించును అనిషము ప్రాణము తృప్తిపరచు మరణ లోయలు నన్ను కాపాడును అనిషము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలు నన్ను కాపాడును చాలు చాలు halleluya ee samayamaina ee sthitikaina na jeevitamulo esu charunu narulellaru <laughs> nannu vidachinanu shariramakulli krushinchinanu narulellaru nannu vidachinanu శరీరము కుల్లి హరించిన ఐశ్వర్యము విరోధి వాళ్ళు నన్ను విడచినను హరించిన విరోధి వల్ల నన్ను విడచినను ఏ సుచాలును అల్లెలుయా ఏ సుచాలును అల్లెలుయా ఏ సమయమైనా ఏ స్థితికైనా ప్రార్థన చేస్తాం చిన్నగా ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుల సర్వశక్తి సంపూర్ణానికి వర్ణాలేసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకున్నావు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్న ప్రవ్వ దీవారాతులు కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభావానికి ఎంతో వన్నాాలు వేసయ్యా కృపామైనా తండ్రి ఏసయ్యా నా ప్రవ్వ ఈ యొక్క మధ్యకాల మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రవ నా గొప్ప దేవానికి ఎంతో వందాలు వేసయ్యా ఎవరికి లేని దన్యత మీరు మాకు అనుగ్రహించినారు ప్రభావ మీ సన్నిధిలో గడిపే ఓ ప్రవ యొక్క యోగ్యత ప్రవ ధ దీన్ని మాకు ఇచ్చినందుకని ఎంతో మీ సంధికి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఓ ప్రభా మీకు సంపూర్ణత సారలతో పరిశుద్ధత్వం నడిపించమని ప్రధిష్టమైన ఓ దేవాత దేవ నా మీరు ఎంతో పరిశుద్ధులైన మేము కూడా పరిశుద్ధంగా ఉండాలి తండ్రి నీకెంతో వన్నాలేసాయా గొప్ప దేవ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మమ్మల్ని బలపచ్చండి మారుదేలు సరిజయని ప్రభావ ప్రతి బలహీనత నుంచి మాకు కల్పించమని ప్రదిష్టమైన మీరెంతో బలవంతులు వేసాయ్యా మేము బలహీనం ప్రభ మీకు బలం మీ ఆత్మ నడిపింపు మాకు అనుగించమని ప్రాదిష్టమైన వాక్యం మీరు మాతో మాట్లాడమని బలపచ్చమని యేసు పరిశుద్ధ నామం ప్రాదిష్టం తండ్రి ఆమెన్ అదలియా మతై స్వార్త నాలుగో అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తాము మతైశ్వ వార్త నాలుగో అధ్యాయము కాబట్టి నాలుగో అధ్యాయం అంతా మన ప్రభు ఏ రీతిగా ఆయన నలభై దినాలు ఉపవాసం తర్వాత ఆయన ఆత్మ చేత అరణ్యంలోకి కొనిపోబడటం ఈ విషయం మనం చూసినప్పుడు చూడండి అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యములు కొనిపోబడను కాబట్టి ఆయన శోధింపబడటం అనే విషయం మనం అర్థం చేసుకోవాలా చూడండి ఆత్మ అంటే దేవుడే ఆయన్ని శోధనకు అప్పజెప్పినట్టు మనం అక్కడ చూస్తున్నాం మనం ఆత్మ కొనిపోబడటం అయితే దానికి ముందు మనం చూసినప్పుడు ఆయన యోధా నదులు ఆయన బాప్తి సంబంధిని నమ్మిటే ఆత్మ పావును దిగటం తర్వాత మాట్లాడటం దేవుడు మాట్లాడటం ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఒక శబ్దము ఆకాశించి రావడం తర్వాత ఆయన శోధనకు అప్పజెప్పబడటం ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి రక్షింపబడ్డ కూడా ఆయన బిడలం ఆయనను ఆయన కుమారులు మనమంతా కాబట్టి ఆయనను సంతోషపరచాల అనే విషయంలో మనం చూస్తే ఆయన ఈయన ప్రియ కుమారుడైన సంబోధించిండు కాబట్టి మనమంతా ఆయన ప్రియ కుమారులం కాబట్టి ఆయన ప్రియ కుమారుని శోధనకు అప్పజెప్పినాడు కాబట్టి ఆయన ప్రియ కుమారులాగా ఆయన ఆనందింపజేసేవాళ్ళగా ఉండాలన్నప్పుడు ఆయన ప్రణాళిక ప్రకారము ఆయన శోధనకు అక్క చెప్పబడి అరణ్యములు కొనుకోవడటం నలభై దినాల తర్వాత ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆ శోధ కూడా ఆయన దగ్గరికి వచ్చి శోధింపబడటం ఇవన్నీ మనం చూస్తూ అయితే ఆయన ఆకలి కొన్నప్పుడు ఆకలి కొనడు నలభై రాత్రులు ఉపవాసం పిమ్మట ఆయన ఆకలి కొనగా దినాలు ఆయన ఉపవాసం కాబట్టి ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడు ఆయనకు ఆకలి కాలేదు చూడండి కాబట్టి ఆయన సన్నిధిలో మనం సంపూర్ణంగా ఆయనలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకు ఆకలి కాదు చూడండి తర్వాత ఉపవాసం అయిన తర్వాత పిమ్మట అంటే తర్వాత అప్పుడేమీ ఆయన ఆకలి వచ్చింది ఖచ్చితంగా ఎవరికైనా ఆకలి ఉంటుంది కదా కంపల్సరీ ఆకలి ఉంటది కానీ ఆయన ఆకలి దేనికి సంబంధించింది అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆత్మల సంపాదన ఆయన భారం ఆయన కలిగి ఉన్నాడు మరణం గురించి ఆయన నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు ఒక చెప్పాలంటే సేవ పరిచర్ల గురించి కూడా అటు మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఉన్నాడు ఆ రీతిగా కాబట్టి పిమ్మట ఆయన శోధింపబడినప్పుడు పిమ్మట ఆకలిగా ఆ షోధ కూడా ఆయన దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడు ఈ రాళ్లను రొట్టెలగినట్టు ఆజ్ఞాపించమని కాబట్టి ఆయన తెలుసు ఆయన దేవుడు కాబట్టి ఆయన ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుడు ఆయన ఆయన ప్రణాళిక ప్రకారంగా మనం పోతున్నప్పుడు ఎంతో ఎన్నో ఒక క్రైస్తవ జీవితము వాపీసం పొందిన తర్వాత పరిశుధాత్మ అభిషేకం పొందిన తర్వాత సేవా జీవితంలో ఎట్ల కొనసాగాల ఒక దేవుని ప్రయా జీవితంలో ఉన్నప్పుడు ఒక విశ్వాసీ ఒక దేవుని సేవకుడు ప్రయాణం ఏ రీతిగా ఉంటుంది సేవలో మనం ఎట్లా మనం కొనసాగాలనేది ఈ అద్దె మన ప్రభు ఒక మాదిరికరంగా మనం అవి మనం చూపిస్తూ ఉంటాడు కాబట్టి దేవుని సేవకులందరూ ఈ రీతిగా పోవాల్సిందే కంపల్సరీ పోవాల్సిందే ఆయన ప్రియ కుమారుడు మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం కూడా ఆయన శోధనకు అప్ప ఉంటాడు ఎందుకంటే ఇవన్నీ ఇవి ఇవి చేస్తే గానీ మనము ఇవన్నీ మన విజయం పొందితే గాని నెక్స్ట్ లెవెల్ సేవకు పోలేం మనం కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా మనకు శోధను కంపల్సరీ ఏదో ఒక రూపంగా రావచ్చు కానీ మన ప్రభు ఒక మాదిరి మనకి చూపించిండు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి దేవుని కుమారుడు ఈ రాళ్ళ రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమన్నాడు కాబట్టి ఆయన తెలుసు ఆయన దేవుని కుమారుడు ఆయన తెలుసు తర్వాత రాళ్ళను రొట్టెలుగా చేయాలని తెలుసు అన్ని తెలుసు కానీ సైతాన్ని వచ్చి ఏం శోధిస్తుంది అక్కడ రొట్టెలు చేసుకోమంటున్నాడు అంటే ఆయన ఆకలిని గమనించండి ఆయన కాబట్టి అక్కడ ఏం ఏం సైతాన్ని మట్టి ఎట్ట మోసగిస్తుందంటే చూడండి రొట్టెలు చేసుకోమని చెప్తున్నాడు అంటే రొట్టెలు ఆశ చూపిస్తుంది అక్కడ ఎందుకంటే ఆయన ఆకలి వేరే ఉంది కాబట్టి ఆయన ఆకలిని వాడు డైవర్ట్ చేస్తుంది అక్కడ చోధిస్తున్నాడు రొట్టెలు చూపిస్తున్నాడు మనిషి కానీ ఆయన ఆకలి రొట్టెల కోసం కాదు ఎందుకంటే కింద కింద వచ్చిన ఉంటుంది కాబట్టి సేవా జీవితంలో మనం పోతున్నప్పుడు ఎంతో ప్రయాసంతో దేవుని సేవలో మనం పోతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి మనకి కాబట్టి ఒక దశలో మనకు ఇలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం మటుకు వాటిని చూడకుండా నీ ప్రయాణం ఏ రీతిగా ఆయన ఆయనలో కొనసాగుతుంది ఏ రీతిగా ప్రభుని నడిపించండు నువ్వు నా ప్రియ కుమారు అని సంబోధించండు ఆ మనం జ్ఞాపకం చేసుకుని మనం సాగి ముందుకు పోతా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇవన్నీ ఎదురవుతూ కాబట్టి ఆయన కూడా ఎదురైన మన ప్రభు కూడా కానీ రొట్టెలు చేసుకుంది ఏమని అంటే మనిషి రొట్టెల జీవించడం కింద రాబడింది అక్కడ తర్వాత ఏమందు అందుకు మనుషులు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుంచి పతి మాట వల్ల జీవించడని రాయబడి ఉన్న దానిని కాబట్టి వాడు ఏసిన దానికి దేవుడు మాట్లాడుతున్నాడు మనుషుడు రొట్టెల జీవించడు అంటే రొట్టె వల్ల జీవించడు దేవుని మాట వల్ల వాక్యం కాబట్టి మనుషులు ప్రయాసం ఎట్టుందంటే రొట్టె కొరకే జీవించాలా కాబట్టి ఎందుకంటే రొట్టెలు చూపిస్తుంది అంటే ఈ లోకార్థం ఈ లోకాన్ని చూపిస్తున్నాడు కాబట్టి సేవలో మనం పోతున్నప్పుడు కూడా ఎన్నో రకాలుగా దుష్టుడు నే నేను ఆత్మీయ దశల నుంచి నేను దారి తప్పించాలని వాడు ఏదో ఒక రూపంగా నీకు శోధన పెడతా ఉంటాడు ఒక దశలో నీకు లేము ఉండొచ్చు ఒక దశలో నువ్వు పేదరికం ఉండొచ్చు ఒక దశలో నువ్వు ఎంత లేని స్థితిలో ఉండొచ్చు కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ మనం ఆ రీతిగానే మనము వాటన్నిటిని జయించుకుంటూ ముందుకు పోవాల అంటే దేవుడు ఆ రీతిగా నడిపిస్తున్నప్పుడు ఆయన మటుకు వాటన్నిటిని ఎదుర్కొన్నాడు ముఖ్యంగా ఆయన వాక్యాన్ని వాడింది ఇది చాలా ముఖ్యమైనది ఆయన వాక్యాన్ని వాడింది మనుషుడు రొట్టె వల్ల జీవించడంటే ఇది ఈ వాక్యం మీద యానిస్తే ఇందులో చాలా విషయాలు ఉంటాయి రొట్టె వల్ల జీవించడు కానీ దేవుని మాట వల్ల కాబట్టి రొట్టె రొట్టె కూడా జీవించవచ్చు ఆయన మాట కూడా జీవించవచ్చు అంటే ఒకటి ప్రకృతి సంబంధంగా అర్థం చేసుకుంటే మనం ఆహారం లేకుండా కూడా దేవుని మాట కూడా జీవించవచ్చు అని చెప్తుంది వాక్యం అది అయితే మనం ప్రాక్టీస్ చేస్తే ఆహారం లేకుండా కూడా మనం బ్రతకొచ్చు అంటే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా కాబట్టి ప్రకృతి సంబంధంగా అర్థం చేసుకున్నా ఆహారం లేకుండా కూడా కొంతకాలం బతుకు ఆయన నలభై దినాల్లో ఆహారం లేకుండా ఉపాసం ఉన్నాడు మనం కూడా ఉండొచ్చు అట్లా ఎన్నో దినాలు అంటే అది క్రమేణ అట్ట మనం అలవాటు చేసుకున్నప్పుడు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఎందుకు ప్రభు ఆ చెప్పినంటే రొట్టె వల్ల దేవుని మాట వల్ల జీవిస్తాడంటే విశ్వాసం కదా దేవుని మాట వింటే విశ్వాసం నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునే ఉంది ప్రాత కాలంలో కానీ కొత్త నిబంధనకు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడి అంటే జీవించడం వేరే బ్రతకడం వేరే ప్రాత నిబంధన కాలంలో వాళ్ళు బ్రతికిండ్రు తర్వాత కొత్త నిబంధనకు వచ్చే వరకు జీవించిన వాళ్ళు అంటే ఒక విధానం ఒక్కొక్క లెవెల్ నుంచి ఒక లెవెల్కి అన్నట్టు విశ్వాసము సంపూర్ణంగా ఎప్పుడు వచ్చిందంటే కొత్త నిబంధన కాలంలో ఆ విశ్వాసము ప్రభు ద్వారా సంపూర్తి అది ఎట్లా విశ్వాసం ద్వారా ఆయన మాట వలన సంపూర్ణత అంటే దేవుని మాట మనం బ్రతకొచ్చు మన ఆత్మ కదా బ్రతికేది శరీరం కాదు కదా ఆత్మ ఉంటే కదా శరీరం కూడా పనిచేస్తుంది కాబట్టి ఆత్మకు మరణం లేదు అన్నట్టు ఆత్మ జీవించాలంటే యుగ యుగములు జీవించాల కాబట్టి దానికి జీవం అవసరం అన్నట్టు కాబట్టి మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని మాట వల్ల జీవిస్తానుంది అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూస్తే ఎట్లా రాయబడి అన్నప్పుడు విశ్వాసం మూలంగా బ్రతుకునే కదా నీతి విశ్వాసం మూలంగా బ్రతుకును కాబట్టి మనం ఆయన వాక్యం మీద ఆధారపడి ఆయన చెప్పిన మాటకు మన విధేత చూపిస్తే ఖచ్చితంగా మనం బ్రతుకుతాం ఎట్లా బ్రతకాలనేది రొట్టె గురించి కాదు చూడండి అక్కడ రొట్టె గురించి దేవుడు మాట్లాడతలేడు మనిషి ఎట్లా జీవిస్తున్నారంటే దేవుని మాట వల్ల జీవిస్తున్నారంట చూడండి దేవుని మాట వల్ల జీవిస్తాడు అయితే ఇక్కడ మనం చూస్తే ఆ అబ్రహం ఇక్కడ నిర్గమ మనం చూసినప్పుడు చూడండి నిర్గ నిర్గమా కాండంలో తర్వాత ఆ మోసే కాలంలో కూడా మనం చూసినప్పుడు వాళ్ళు మాకు రొట్టెలు కావాలా ఈ అరణ్యంలో మేము చనిపోవాలా ఈ అరణ్యం మేము భయంకరంగా మేము జీవించాలా అనేది వాళ్ళు మోసేని ఎంత భయంకరంగా శోధించుంటారు కాబట్టి వాళ్ళు కాలం వరకు రొట్టెల కోసం జీవించండ్రు వాళ్ళు అంటే ఆ రీతిగానే జీవిస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు దేవుడు అంతగా ప్రయాసంతో నడిపిస్తున్నాయి కానీ వాక్ ద్వారా వాళ్ళు మటుకు చూడండి వాళ్ళు జీవిస్తున్నారు చూడండి అయితే వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారు అనే విషయం వాళ్ళు నలభై సంవత్సరాలు మన్ననే తిన్నారు వాళ్ళు ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు మన్నా తిని వాళ్ళు తర్వాత ఏమైంది అది తిని తిని సవిచారం లేని అని చెప్పి వాళ్ళు ఇసిగించుకున్నారు చూడండి దేవుడు ఆయన మాట వాళ్ళు శరీరంలో ఉన్నప్పుడు అన్ని దేవుడు ఇచ్చిండు వాళ్ళకి కానీ దేవదూతల ఆహారం దేవుడు వాళ్ళకి ఇచ్చిండు అయినా కానీ వాళ్ళు రుచిపచ్చలేని మన్న అని చెప్పి వాళ్ళు ఆ రీతిగానే దేవుని వాక్యాన్ని తుణీకరించారు ఏ కదా మన్నా చూడండి ఎందుకంటే ఆయన ఆయన ఆయన జీవాహారం మనకి కాబట్టి వాళ్ళు అట్లా జీవించారు వాళ్ళు ఆ రీతిగా చూడండి ఆ రీతిగా వాళ్ళు ఆ రీతిగా ఉంటే ఎట్లా వాళ్ళు ప్రభు కొరకు మనం జీవించగలం ఈ విషయం మనం అర్థం చేసుకోవాల విషయం ఏంటంటే మత్స్సు వార్త నాలుగో అధ్యాయంలో వాక్యంలో వాళ్ళు ఆ రీతిగా సంబోధించినప్పుడు వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డరు ఎన్నో చేసిండ్రు కానీ పాత నిబంధన కాలంలో కూడా వాళ్ళు వాళ్ళు కూడా చూసిం ఆ రీతి కానీ ద్వితీయోపదేశ కారణంలో కూడా మనం చూస్తాం వాక్యం అది ద్వితీయోపదేశ కారణంలో కూడా ఆహారం వల్లే కానీ చూడండి ఆహారం వల్లే కానీ మిమ్మల్ని దేనివల్ల మాత్రమే బ్రతకడు ఆహారం కానీ ఎహోవ నోటి నుంచి పట్టి మాట వల్ల వాకుల బ్రతకడు ఖచ్చితంగా మాట వాళ్ళు కానీ దేవుడు మనల్ని శోధించడానికి అణిచివేయటానికి ఒక దశలో మనకి ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి కానీ వాటి అన్నిటి కూడా మనం షేధించుకొని ఆయన వాక్యం ప్రకారంగా మనం ముందుకు పోయినప్పుడు సమస్తం అయి ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది చూడండి ఏలే కాలంలో ఏ రీతిగా ఉంటుంది ఏలే కాలంలో భయం కొన వచ్చింది అక్కడ భయం కొన వచ్చినప్పుడు దేవుడు ఏలేని పోషించాలా కాబట్టి ఒక విధోరాలు సారపతి అన్న ఊర్లో ఒక విధోరాల దగ్గరికి దేవుడు ఏలియాను పంపించినట్టు మనం చూస్తాం ఏలియర్ పంపించినప్పుడు మనం చూస్తాం కదా అప్పుడు ఏం జరిగింది చూడండి అప్పుడు ఏం జరిగింది మనం అర్థం చేసుకుంటే ఏలియా దగ్గర పోయిండు అక్కడ పోతే నీ నీ దగ్గర నాకు ఆహారం ఉంటే నాకు పెట్టమంటే అయ్యా నా ఏలినవాడ నాకు కొంచమే పిండి ఉంది కొంచెమే నూనె ఉంది కాబట్టి ఆ నూనె నీకు నాకు చాలదయ్యా నేను ఎట్లా నేను నేను పోషించాలా కొంచేమంటే నేను నా కుమారుడు మాత్రమే మేము అది తిని ఇక మా కాలం ముగించుకుంటాం ఆ రీతిగా ఆమె సంబోధిస్తా ఉంది అక్కడ అయితే ఏలే చెప్తారు అక్కడ చూడండి ఏలే ఏం చెప్తాడు ధైర్యంగా ఉండమ్మా ఫస్ట్ ఒక రొట్టెని తీసుకుని రా తర్వాత నువ్వు చేసుకుని నువ్వు నీ కుమారుడు చేసుకొని తినమన్నాడు చూడండి అంటే దేవుని మాట ఎట్లా ఉంటుందో మన మనం అర్థం చేసుకోవాలా దైవ జీవన ఏలియా ద్వారా దేవుడు మాట్లాడుతుడు ఆమె దాని గురించి ఆలోచిస్తుంది ఆ కొంచెం పిండి గురించి ఆలోచిస్తుంది కొంచెమే ఉంది ఈ రోజుకి సరిపోతుంది అయినా కానీ ఈయనకి నేను ఎక్కడి రొట్టె తీసుకురావాలా అని చెప్పలే చెప్పింది ఆ రీటుగా కానీ ఏలియా చెప్తుండు ఒక రొట్టెని తీసుకురమ్మనని చూడండి తర్వాత భూమి మీద వర్షం పడేంత వరకు నీ పిండి నీ తొట్టు ఉన్న పిండి తక్కువ కాదు నీ నూనె కూడా తక్కువ కాదు అని ఇస్రాయల్ దేవుడని యోహోవా సెలవిస్తారని చెప్పి ఆమె చెప్పారంటే దేవుని మాట అక్కడ ఎక్కడ మనం అర్థం చేసుకోవాలా దేవుని మాట వల్ల జీవిస్తారంటే ఎట్లా అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ చూడండి అక్కడ దేవుని మాట ఒక చూపించి చేసింది కాబట్టి అక్కడ వాళ్ళు ఆ వర్షం పడేంత వరకు ఏలిని దేవుడు అక్కడ ఆ విధంగా కూడా బ్రతికింది ఆమె కుటుంబం కూడా బ్రతికింది అంటే దేవుని మాటకు ఎప్పుడైతే మన విధ చూపిస్తామో మనం బ్రతుకుతాం నీకు అక్కడ రొట్టెగా అనిపించదు చూడండి అక్కడ ఏముంది అక్కడ విధేత కదా ఆయన మాట చెప్పిండు భూమి మీద వర్షం పడేంత వరకు నీ పిండి తక్కువ కదన్నాడు నీ నూనె తక్కువ కదన్నాడు ఇస్రాయల్ దేవుడు యహోవా సెలవిస్తున్నాడంటే దేవుడు వాపుకు ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతుడు నీకు ఏది కూడా తక్కువ కాదు ఆయన మాట వల్ల మనం బ్రతుతాం అంటే ఎట్లా బ్రతుతాం అంటే నాకు అర్థమైంది చూడండి మన జీవితంలో కూడా కొంచెం విశ్వాసం మనకు మన ప్రభు చెప్తాడు ఆవుగించంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుంచి పడ పడదు సముద్రంలో పడమంటే పడిపోతుందంట చిన్న విశ్వాసం ఒక చిన్న ఇంత విశ్వాసం ఆవుగంత విశ్వాసం చిన్నది కదా చాలా చిన్నది ఆవగించి అంటే ఆ చిన్న విశ్వాసంలో నువ్వు నువ్వు నువ్వు ఉంటే ఆ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తూ ఉంటుంది ఆ చిన్న విశ్వాసము కొండను పెకిలించగలదు ఒక చిన్న అవిశ్వాసం కూడా నిన్ను అవిశ్వాసగా మార్చగలదు చిన్న అల్ప విశ్వాసం అంటే ముద్దంతా మంచిగా ఉండి కొంచెం పులుపు కలిస్తే ముద్ద ఎట్ట నీకు వంద శాతం విశ్వాసం ఉండి కొంత అవిశ్వాసం ఉన్నా కానీ నీ వ నీ తో శాతం తొంభై శాతం విశ్వాసం మొత్తం పోతుంది చూడండి ఆ కొంచెము ఒక ముద్దను కొంచెము పాపము ముద్దని అపవిత్రం చేస్తుంది కొంచెం విశ్వాసము నీ నేను బ్రతికింపజేస్తుంది నువ్వు అంత విజయం పొందుతావు అంటే దేవుని మాట ప్రకారంగా జీవించడం అంటే నీకు ఎలాంటి అనుమానం ఉండొద్ది ఇంకా అంటే ఆయన మాట వల్ల జీవిస్తాను రావిడంటే దేవుని వాక్యమైన నువ్వు ఆధారపడిపోతుంటే నువ్వు ఆ మాటకు విధేత చూపిస్తే ఏదో ఒక ఏ రీతిని నేను దేవుడు పోషిస్తాడు దానికి ముందు మనం ఏం మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పిన కరెక్ట్ కానీ రేపు రేపు వద్దు నాకు ఏమవుతుందో రేపు నా భవిష్యత్తు ఏమవుతుందో నేను ఏ రీతిగా ఉండాలో అవన్నీ మనం ఆలోచిస్తాం కానీ అట్ట మనము ఈ వాక్యం ప్రకారం మనం పోలేకపోతున్నాం మనిషి రొట్టె వల్ల అంటే దేవుడు వాక్యాలను జీవిస్తాడంటే అక్కడ రొట్టె గురించి మాట్లాడతాడు రొట్టె అవసరం లేదంటారా ఆహారం ఉంది అక్కడ కానీ అక్కడ ఆహారం దేవుడు మాట్లాడతలేడు మనిషి విశ్వాసం పెట్టుండాలా నువ్వు సేవలో మనం మన సేవలో మనం వెళ్తున్నప్పుడు ఎన్నో శ్రమలు కూడా మనం పోతున్నప్పుడు కాబట్టి ఎంత లేమి లే ఉన్నా కానీ ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా కానీ నువ్వు దేవుడి మీద విశ్వాసంతో నువ్వు జీవిస్తా ఉంటే దేవుడు నిన్ను కాపాడతాడు ఆయన మాటని నేను బ్రతికింపజేస్తుంది ఏలేని ఎట్ట బ్రతికించింది ఆ కరువు కాలంలో దేవుని మాట చెప్పిండు నువ్వు సారపత్రూరికి పో విధాలకు నేను చెప్పినా ఆమెని పోషిస్తా అంటే ఏలే ఏం చేసిండు ఇంత కరువు దేశంలో ఆ విధవలు ఎట్ట పోషిస్తావు అని చెప్పి ఏలే అనుమానించిందా దేవుని మాట వినడు ఆయన బతికిండు కరువు కాలం అంతా ఆయన బ్రతకడమే కాకుండా ఆ విధురాలను కూడా బ్రతికింపజేసిండు దేవుడు చూడండి ఆయన మాట వల్ల ఎలాంటి అనుమానం మన మనలో ఉండొద్దు అవిశ్వాసం ఉండొద్దు ఆయన మాటే మనల్ని జీవింపజేస్తుంది ఏలి అనుమానించకుండా వెళ్ళిపోయిండు ఆయన ఏం చెప్తే అతను విధేత అక్కడ అంటే అక్కడ విధేత ముఖ్యమన్నట్టు విదేత చూపించిండు కొంతకాలం ఆ వాగు దగ్గర బొమ్మనుడు ఆ వాగు నీళ్ళు తాగమన్నాడు కొంతకాలం ఆహారం తెచ్చిపెట్టిండు తర్వాత మళ్ళా దేవుడు మాట్లాడిండు మళ్ళా ఒక ఊరికి వెళ్ళిపో అన్నాడు అంటే ఇక్కడ మనం చూస్తే దేవుని మాట ప్రకారం అక్కడ ఆ కరువు కాలంలో కూడా ఆ శ్రమ కాలంలో కూడా ఆ ఎంతో భయంకరమైన కాలంలో కూడా దేవుడు ఏలియ మాటకి దేవుడు దేవుని మాట ఏలియ విన్నాడు విని విధేత చూపించి ఆయన చెప్పిన ప్రకారం చేసిన దేవుడు పోషించిందా లేదా అంటే మాట అంటే శ్రేష్టం కదా దేవుని మాట వింటే శ్రేష్టం ఆయన మాట మన వింటే మన బ్రతుతం ఎట్లా బ్రతికిస్తాడు విశ్వాసం అది ఆ రీతికి మనం ముందుకు పోతుంటేనే అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు దేవుడు ఏలి ఎట్ అనుమా అనుకున్నాడా ఎట్లా బావలో ప్రవ్వ ఇంకా అక్కడ సారిపత్రని ఊర్లో ఎంతమంది ఉన్నారు దేవుడు ఒక్క ఆమె దగ్గరికి దేవుడిని పంపించిండు ఆ కుటుంబం కూడా విశ్వాసం గల కుటుంబం కావచ్చు ఆ కుటుంబం దగ్గరే కొంత పిండి ఉండొచ్చు కొంత ఉండొచ్చు ఏ రీతిగా కాబట్టి నీకున్న కొంచెం దాంట్లో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు కాబట్టి నీ విశ్వాసం కొంచెం ఉన్న కానీ అది పరిపక్కం సంపూర్ణ స్థితి ఎదగాలన్నా కానీ దేవుని మాట విదే చూపిస్తే నీ విశ్వాసం అంచెలంచెలుగా ఎదిగింపజేస్తూ ఉంటుంది చూడండి కాబట్టి తర్వాత ఏం చేసిందా ఆమె పోయింది ఆమె వెళ్ళి ఏం చేసిందంటే చూడండి ఆ అప్పం తీసుకొచ్చి ఏలేకి ఇచ్చింది చూడు తర్వాత ఏలే చెప్పిన మాట దేవుడు నెరవేర్చిండు వర్షం పడేంత వరకు ఆ కుండ ఆ పిండి తక్కువ కాలే ఆ నూనె కూడా తక్కువ కాలే ఆ కరువు కాలం అంతా దేవుడు పోషించింది కేవలం దేవుడి మాట విధేత చూపించడం వల్ల ఎట్లా పోషించుడు ఏలే తెలియదు ఎక్కడ పోవాలో కానీ దేవుడు చెప్పి అక్కడ ప్రాంతం బొమ్మని కానీ ఆయన అనుమానించొచ్చారు కదా ఇప్పుడు ఒక దశలో మనకి పలాని ప్రాంతంలోకి కరువు కాలంలో దేవుడు నేను పలాంటి ప్రాంతానికి వెళ్ళి సేవ చేయి అక్కడ బొమ్మను అంటే మనమేమంటాం ఈ లోక ఈ దేశమంతా కరువు ఉంది అక్కడ పోతే నా పరిస్థితి ఏమవుతుంది అని అంటమా మనం అలాంటి అనుమానం వస్తే నువ్వు మాట ప్రకారంగా జీవించలేదన్నట్టు దేవుని మాట ప్రకారం జీవించడం అంటే ఆయన మాటకు విధేత చూపించి పోయి నువ్వు నడిస్తే తప్పక నీకు సమస్తం జరుగుతూ చూడండి ఆయన ఐదు రొట్టిలో రెండు చేపల ఐదు మంది పంచినప్పుడు ఏం జరిగింది ఐదు వేల మంది కూర్చున్నప్పుడు ఏం జరిగింది కొంచెం ఈ ఈ అరణ్యంలో ఎవరు గీలకి ఆహారం పెట్టాలి ప్రవ్వ ఫిలిప్ను శోధించింది అక్కడ పరీక్షించింది అక్కడ మీరే ఆహారం పెట్టాలన్నప్పుడు వాళ్ళందరూ జన్మలకి ఆజ్ఞపించడం కూర్చున్నప్పుడు అవన్నీ ఆయన తీసుకొచ్చిండి ఆ ఐదు రొట్టె చేపలు తీసుకొచ్చిండి చూడండి ఒక్కరి ఒక్కరి దగ్గరే ఉన్నాయి కదా అవన్నీ అంటే దేవుడు మనం అర్థం చేసుకోవాలా నీవు నీవు కరువు శ్రమలో ఉన్నప్పుడు అంటే నువ్వు మాట ప్రకారంగా జీవించాలంటే ఏదో ఒక రూపంగా దేవుడు ఆల్రెడీ ముందు పెట్టుంటాడు అక్కడ నీకంటే ముందుగానే నిను పోషించడానికి కానీ రెడీ చేసి పెట్టుంటాడు అది మన విశ్వాసం అన్నట్టు అది మన గ్రహించాలా ముఖ్యంగా చూడండి అంతమంది జనాలు ఉన్నారు కానీ అందరి దగ్గర రొట్టెలు ఉండొచ్చు ఉండొచ్చు కదా ఎవరు ఇవ్వలేదు తెచ్చుకుంటారు ఖచ్చితంగా కానీ దేవుడు ఆ టైంలో దేవుడు అద్భుతం చేసినా లేదా మిగిలిన వాటి అన్నింటినీ మళ్ళా వాళ్ళు ఇంకా మిగిలిపోయినాట్టు చూడండి ఆయన ఏం చేసిండో ఆ రొట్టెని తీసుకొని ఏం చేసిండో స్థుతించి కృతజ్ఞతలు అర్పించి అందరూ పంచండు దేవుని మాట ప్రకారంగా అది జరిగింది కదా అది ఖచ్చితంగా జరిగింది అయితే ఇది కూడా పాత నిబంధన కాలంలో కూడా అది ఇక్కడ జరిగి ఉంటుంది రెండో రాజుల గంధము నాలుగో అధ్యాయం నలభై రెండో చూస్తే రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం నలభై రెండో చూడండి మరియు ఒకడు ఇక్కడ ఇలీషా గురించి చెప్పబడుతుంది బైలా బైలాషా నుండి పంట బాపాతు యవల పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను కొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవ జనుడైన అతనికి కానుకలుగా ఇవ్వగా అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమని చూడండి ఎలిష దగ్గరికి ఒక వ్యక్తి తీసుకొస్తున్నాడు చూడండి రొట్టెలు తీసుకొస్తుడు కొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని దైవ జనుడైన అతనికి కానుకగా ఇయ్య అతడు ఆయన చేసుకుని కానుక తీసుకొచ్చి ఇస్తున్నాడు అవన్నీ తీసుకొస్తుంది ఎలిష దగ్గరికి తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు ఈ ఎలిషా దగ్గర ఎంతో మంది శిష్యులు ఉన్నారు అక్కడ ఎంతో మంది శిష్యులు ఉన్నారు అయితే ఇది కరువు కాలంలో జరుగుతుంది ఇది కూడా శిష్యులు ఉన్నప్పుడు అందరికి చెప్పిండు అయితే ఇక్కడ చూస్తే అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించటకు ఇవి ఎన్ చెప్పగా అతడు వారు తినగా మిగిలినని యహోవ సెలవిచ్చాడని ఉన్నాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించము అని ఆజ్ఞ ఇచ్చాడు అలలియ చూడండి ఇక్కడ ఎలిషా చెప్తున్నాడు అయితే అతని పనివాడు చెప్తున్నాడు పనివాడు ఏం చెప్తుడు అయ్యా నూరు మంది ఉన్నారు ఇక్కడ వంద మంది ఉన్నారు ఇవి ఎక్కడ సరిపోతాయి తలంపు చూడండి ఎట్టుందో విశ్వాసము ఎట్లా ఉంటుందో చూడండి పనివాడు అంటే పనివాడు అంటే దేవుని సేవకుడు ఒక విధంగా చెప్పాలంటే నూరు మందికి పంచాలయ్యా ఇవి ఇంత నూరు మంది ఉన్నాయి ఎక్కడ అని చెప్తుండు అయితే ఎలిషా గ్రహించనున్నది చూడండి ఒక దశలో మన తలంపులు ఎటుంటాయి అంటే అవి చూసి మనకి ఎక్కలేని అవిశ్వాసం వస్తుంది ఇది ఎక్కడ సరిపోతాయి ఇది అవుతుందా సాధ్యమా అనిపిస్తూ ఒక దశలో అక్కడ ఏం జరుగుతుంది అక్కడ అక్కడ అని చెప్పినప్పుడు ఏం జరిగింది అతడు వారు తినగా మిగులునని యహోవ సెలవిచ్చినాడు దేవుడు చెప్తున్నాకు అవి గాంగ అవి తినగా మిగులుతాయి నువ్వు అని వడ్డించి అందరికీ అని చెప్పాడు దేవుని మాట కదా దేవుని మాట మాట వల్ల అంటే రొట్టెల కోసం కాదు నిజంగా రొట్టెలు తిన్నా తినకపోయినా కానీ దేవుని మాట వల్ల అంటే నీతి మంత్ర విశ్వాసం మూలంగా జీవించే బ్రతుకుతున్నాడు అంటే మాట ఏదైతే చూపిస్తే మన జీవం వచ్చేస్తుంది నువ్వు ఏ రీతని బతికిస్తాడు అది అది మన విశ్వాసం అన్నట్టు కానీ అక్కడ రొట్టెల గురించి అనే కానీ సైతాను దేవుడు ఎట్ ఎట్టోధిస్తున్నాడు రొట్టెలు చూపిస్తున్నాడు ఎందుకంటే మనుషులు బలహీత కదా లోకముల వైపు ఈజీగా పడేస్తాడు దేవుని సేవకులు అందుకు మనము ఈ లోకంలో ఏది చూడకుండా దేవుని మాట నీ పర్పస్ నీ సేవ నీ నీ పిలుపు ఏందో దాని ప్రకారంగా మనం ముందుకు పోతున్నప్పుడు ఆయన మాట వల్ల మనం ఉంటాం చూడండి ఆ మాటకు విపరీతం మనకి ఏదే చూపిస్తామో దేవుని ఏదో ఒక రీతిగా నిన్ను పోషిస్తాడు కాబట్టి ఇక్కడ ఇలేశ్వర్ చెప్తున్నాడు ఇక్కడ ఇది మన శిష్యుల కాలంలో కూడా జరిగింది కదా వాళ్ళు కూడా అన్నారు అయ్యి ఎక్కడ జరిగిపోతే ఐదు రొట్టెలు రెండు చేపలు సరిపోవు కదా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు ఏం పర్లేదు అవి నా దగ్గర తీసుకురా అని చెప్పి యశు ప్రభు దగ్గర తీసుకొస్తే ఆయన ఆశీర్వదించి అందరు మిగిలిపోయింది అంటే దేవుని సేవలు ఉన్న వాళ్ళు రొట్టెల కోసం కాదు రొట్టెలు మనం ఇతరులకు పంచాలా రొట్టె కోసం ఆశించేది కాదు చూడండి ఆయన ఎంతగా వాటిని ఆశీర్వదిస్తే ఎంతమంది చేయగలిండి అక్కడ అంటే నువ్వు నువ్వు ఆజ్ఞాపించింది ఆయన ఆజ్ఞాపించిందా లేదా ఆయన ఆజ్ఞాపిస్తే హోటల్ అని లేక లేకుండా కానీ ఉన్న ఆజ్ఞాపించి నువ్వు మాట్లాడి నువ్వు దాన్ని పంచితే ఎంతో భోజనం చేస్తాడు ఎంతో మందిని మనం అది మనకి మనకు దేవుడు ఇచ్చిండు ఆ అంత పవరు ఆయన శక్తి నువ్వు కూడా ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది ఆ కొంచెంలో కూడా దేవుడు ఆ వంద మందిని పోషించిందా లేదా ఎలిసా చెప్తుండ్రు దేవుడు చెప్పి నాకు వాళ్ళ మంచు ఇంకా మిగులు తిని చెప్పినప్పుడు అప్పుడు ఏం జరిగింది పనివారు పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా చెలవిచ్చినట్లు అది వారు తిన తర్వాత మిగిలిపోయాను అలలుయ్య ఐదు రొట్టెలు రెండు చాప ఐదు వేల మంది వచ్చినప్పుడు ఏడు గంపలకి ఎక్కిందా లేదా మిగిలిపోయినాయి కాబట్టి పనివాడు ఎట్లుండాలా అనుమానించొద్దు పనివాడికి అనుమానం రావద్దు అన్నట్టు అనుమానం వచ్చిందంటే నువ్వు అవిశ్వాసంలో పడ్డట్టే నువ్వు రొట్టెల కోసం రొట్టెనే చూసినట్టు దేవుడి మాట చూడనట్టు మన రొట్టెల కోసం కదా మన వెతికేదాయంది సూచన కోసం ఎత్తకమన్నాడు ఈ లోకమంతా రొట్టెల కోసం ఎత్తుతుంది ఏదో దొరుకుతుంది రొట్టెల కోసం ఎత్తుతున్నారు కానీ అక్కడ అందుకు సైతాను ఆ బలహీతను మనుషులు బలహీతలు అందుకే మనుషులు రొట్టెలు రొట్టెలుగా దగ్గరే వాడు పడేస్తాడు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మీరు రొట్టెల కోసం పడటానికి వీల్లేదు దేవుని మాట ప్రకారంగా జీవిస్తాడు రాయబడి ఉందని జ్ఞాపకం చేసుకోండి రొట్టె కోసం మీరు కాదు ఆయన మాటకు విధేత చూపించండి అప్పుడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు చూడండి ఒక ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఉంటుంది చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి ఆ రీతిగానే మనం చూస్తే ఎన్నో ఇంకా చూస్తే మనం ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం మార్కు సువార్తలు మనం చూస్తూ ఉంటాం యహోన్సు వార్తలు మనం చూస్తాం మరియు యహోన్సు వార్తలు మనం చూసినప్పుడు చూడండి యహోన్సు వార్త చూసినప్పుడు మనం ఇంకా చాలా బాగా మనకు అర్థమవుతూ ఉంటుంది అక్కడ అయితే యహోన్సు వార్త ఆరో అధ్యాయము ఐదో వచనంలో యహోన్స్ వార్త చూడండి ఐదో క్షణంలో కాబట్టి ఏసు కన్నులెత్తి బహు జనులు తన ఎద్దకొచ్చిట చూసి వీరు భుజించటకు ఎక్కడి నుంచి రొట్టెలు తీసుకొని కొని తెప్పించమని ఫిలిప్ని అడిగాను ఫిలిప్ కు చెప్తున్నాడు ఏమి చేయన తాను ఎరిగి ఉండియో తానే ఎరిగి అతని పరీక్షిష్టకు అలాగ చేశాను దేవుడు పరీక్షిస్తున్నాడు ఒక మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఆయన చేస్తారు అద్భుతాలు అద్భుతాలు మనం కూడా చేస్తాం దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు ఎన్నో కార్యాలు చేస్తారు మనం అద్భుతాలు చేసే చేసే కృప మనకు దేవుడు ఇచ్చాడు కదా మన సేవలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి దేవుడు చేస్తూ ఉంటాడు కానీ చేస్తా ఉంటాం కానీ ఒక దశలో మనకు కూడా అనుమానం వస్తుంది ఇది అయితేదో కాదు అని ఇక్కడ ఫిలిప్ కూడా చూసిండు కానీ మళ్ళీ ఫిలిప్ దేవుడు పరీక్షిస్తారు కాబట్టి ప్రతి క్షణం దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఇది నిజంగా రొట్టెలు కోసం చూస్తున్నారా లేకుంటే మాట చూస్తున్నారా అని అయితే ఫిలిప్ వారిలో ప్రతి కొంచెం కొంచెం పుచ్చుకొని ఆయనను రెండు వందల దేనారుములు రొట్టెలు కావాలా చాలవని ఆయనతో చెప్పాను ఆయన శిష్యుల్లో కూడా అనగా సీమును పేతుడు సౌదైన ఆంధ్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద ఐదు రొట్టెలు రెండు చిన్న చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఏవి ఇవి ఏ మాత్రం అని అతనితో అనగా ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది కదా రాజుల గ్రంథంలో ఉన్న వాక్యం ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది ఇవి కూడా పని వాళ్ళే కదా ఉన్నాయి కానీ కానీ చిన్న చిన్న ఉన్నాయి కానీ కానీ ఏ మాత్రం వస్తాయని చెప్పాను ఏసు ప్రభు చెప్తున్నా అక్కడ ఏసు జనంలో ఆ చోట వారు పచ్చికమైనవి కనుక లెక్క కించుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చున్నారు అప్పుడు ఆ రొట్టెలు ఏసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి స్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించుడి వడ్డించను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను వారు తిని తృప్తి పొందిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేసి శిష్యులు అని చెప్పాను ఇక్కడ కూడా మన ప్రభు చెప్తా మిగిలిని ఏమాత్రం కూడా వేస్ట్ చేయకుండా వాటిని మళ్ళా భద్రపరచుమన్నారు ఎందుకంటే మిగిలిపోయిన ఇంకా చాలా మందికి పంచాల కాబట్టి వారు భుజించిన తర్వాత మిగిలిన వారి యొక్క మిగిలిన ఐదు యవల రొట్టె మొక్కలను పోగు చేసి పన్నెండు గంపలు నింపిన ఐదు యవల రొట్టెలు పన్నెండు గంపలు అంట ఐదు రొట్టెలు పన్నెండు గంపలు ఎట్లయితే అక్కడ అద్భుతం జరిగింది కదా దేవుడు అంటే రొట్టెలు కూడా నువ్వు సృష్టించవచ్చు నువ్వు నువ్వు ఆజ్ఞాపిస్తే నీకున్న దాంట్లో దేవుడు ఇంకా రొట్టింపు ఇవ్వచ్చు కానీ అక్కడ అక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే నీ మనసు రొట్టెల మీద కాదు ఉండేది దేవుని మాట మీద ఉండాలా అంటే సైతం ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తుంది అక్కడ రొట్టెలు నువ్వు చేయగలవు కానీ నువ్వు చేయాలంటే చేయాలి కాబట్టి చేయగలవు నువ్వు నువ్వు ఆజ్ఞాపిస్తే జరుగుతుంది ఖచ్చితంగా అది నెరవేరుతుంది కానీ నువ్వు చేయాల్సింది వాడు వాడు చెప్తుండవు అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటుంది ఆన్సర్ ఆన్సర్ వాడు చెప్పేస్తే ఇప్పుడు ఒక ప్రశ్న ఉందనుకో ఒకరు ఒక ప్రశ్న వేసిందనుకో నువ్వు దానికి ఆన్సర్ చెప్తావు వాడు ఏం చేస్తా తెలుసా దృష్టి అట్ట మోసగిస్తే తెలుసా కుయుక్తను ఆన్సర్ని ప్రశ్నలాగా నీకు వేస్తాడు ప్రశ్న అయితే నీకు జవాబు ఎక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ కాదు అక్కడ అట్ట మోసగిస్తున్నాడు సేవకులు ఈరోజు వాడు అందుకు వాళ్ళు దేవుని మాట మీద విజయం చూపించకుండా అట్ట మోసగిస్తారు ఇక్కడ ఏ స్ప్రో కూడా మోసగించాలని చూస్తున్నవాడు కుయుక్తితోని మనల్ని కూడా మోసగిస్తారు వాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఇవన్నీ నెరవేర్ని కదా మన వాళ్ళ కాలంలో నెరవేర్ని కాబట్టి మనుషుడు రొట్టె వల్ల జీవించాడు దేవుని మాట వల్ల జీవిస్తాడంటే ఆయన మాట చెప్పిన మాటకి విధేత చూపిస్తే మనుషులు బ్రక్తుడు అందుకే ఏశప్రభ అంటాడు మార్తతోని అంటాడు నేనే నా ఏంది విశ్వాసం ఉంచేవాడు అక్కడ విశ్వాసం ఖచ్చితం భ్రక్తుడు విశ్వాసం పెడితే నువ్వు చావుబోయడు ఉంటే నువ్వు విశ్వాసం ఏం చేయాలి అక్కడ మళ్ళీ బ్రతికి విశ్వసించేవాడు ఎన్నటికి చనిపోడు అన్నాడు బ్రతికి విశ్వసించిన వాడు ఎన్నటికి చనిపోడు అంటే ముంగటి విశ్వాసం ఉండేవాడు చనిపోతున్నా అర్థం అంటే నువ్వు విశ్వాసం పెడతావు నమ్ముకుంటున్నావు నీ కార్యం జరిగిందో నమ్మకం దేవుడిని బ్రతికిస్తున్నావు కరెక్టే కానీ నువ్వు బ్రతికించినప్పుడు నువ్వేం చేయాలా బ్రతికేం చేయాలా విశ్వాసం ఉంచేవాడు అంటే బ్రతికి విశ్వాసం ఉంచాలా ఎన్నటికి చనిపోడంట అంటే నీ విశ్వాసము సంపూర్ణంగా కావాలనే విషయం అక్కడ చెప్తున్నా అక్కడ ఎన్నటి చనిపోడంట విశ్వాసం ఉంచేవాడు బ్రతుకును చెప్తుడు నాయని విశ్వాసం ఉంచేవాడు బ్రతుకును కానీ బ్రతికి విశ్వసించిన వాడు అంటే బ్రతికేంత వరకే ఉంటుంది విశ్వాసం బ్రతికి నాకు విశ్వాసం పోతుంది అన్నట్టు ఇక నాకు దేవుడు బ్రతికించండి సాలు నాకు ఇంకా ఆయన విశ్వాసం పోతుంది ఈ లోకంగా జీవిస్తాడు ప్రభుదిగా చెప్తుంది బ్రతికి మళ్ళీ విశ్వా అంటే బ్రతికి నీకు మొదటి ఎలాంటి విశ్వాసం ఉందో ఆ విశ్వాసం నువ్వు కొనసాగించుకుంటేగా నువ్వు బ్రతుకు అప్పుడు బ్రతుకు ఎన్నటి చనిపోయాడంటే నీకు శాశ్వత కాలం నువ్వు నిత్య అన్నట్టు ఎందుకంటే దేవుని మాట నిన్నట్టు జీవింపజేస్తుంది అది నువ్వు నమ్ముతున్నావా మార్త అంటే మార్త చెప్తుండే అక్కడ నువ్వు నమ్ముతున్నావా విశ్వాసం ఉంది నువ్వు బ్రతకగలవు రొట్టెలు లేకున్నా నువ్వు బ్రతకగలవు అని నీకు విశ్వాసం ఉందా మాట అంటే అవును ప్రభ నాకు విశ్వాసం ఉంది పునర్ద్వారం నువ్వు లేకపోని చెప్ అని అక్కడ అప్పుడు ఆ మాట చెప్తాడు అక్కడ లాదరు గురించి చూడండి వాళ్ళకు కూడా అపనమ్మకం వచ్చింది అన్నట్టు చూడండి ఈ అడుగు అడుగు నా దుష్టుడు ఆ రీతిగా మనకు మనం మోసగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఈ లోకం వైపు ఉంటాడు ఇవన్నీ ఎప్పుడు ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ చూడండి అయితే కింద ఒక ముఖ్యమైన మాట రాసిన చూడండి ఆ మనుషులు ఏసు చేసిన సూచక్రియలను నిజముగా చూసి నిజముగా ఈయన ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారంట అక్కడ ప్రవక్త అని చెప్పుకున్నారు అక్కడ అది జయంగానే అంత ముందు నిజముగా అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోండి అలాంటి అద్భుతాల దేవుడిని సేవలు చేస్తాడు ఖచ్చితంగా చేసినప్పుడు ఈయన నిజంగా ప్రవక్త అని వాళ్ళు చెప్పుకుంటారు అద్భుతాలు చేసి తర్వాత ఏమైందంటే రాజుగ చేటుకో వారు వచ్చి తను బలంతం బలంతంగా పట్టుకొని పోవచ్చున్నారని ఏసు ఎరిగి మరలా ఆయన కొండకు ఒంటరిగా వెళ్ళిపోయింది అంటే నిన్ను నువ్వు అద్భుతాలు చేసినవనుకో నిన్ను నిన్ను పైకి లేపుతారు అన్నట్టు లేపితే పోతుంది ఆయన మహిమను మనం దొంగిలించినట్టే కానీ ఇక్కడ ఏసు ప్రాబ్ ఏం చేసినట్టే అది చేయగానే అంత గొప్ప అద్భుతం చేయంగా ఏం చేసిండు ఈయన రాజు ఈయన చేయాలని చెప్పి ఏదో చేయాలనుకుంటారు అప్పుడు ఏం చేసిండు ఆయన ఏం చేసింది ఆయన ఆత్మలో ఆయన వెళ్ళిపోయి తప్పించుకొని వెళ్ళిపోయింది అందుకే మనం కూడా ఎక్కడైనా ప్రార్థన చేస్తుంటే మనం ఏం చేసి వాళ్ళు తబిబ్బు చేస్తూ ఉంటాం అందుకే మనక్కడి నుంచి వెళ్ళిపోవాలి అది మనం నుంచి వెళ్ళిపోవాలి అక్కడ ఉండొద్దు ఎందుకంటే మయం ఆయనకి రావాలి మనకు కాదు పౌలుశీలలో పౌలు కూడా అది అద్భుతాలు చేస్తే వీళ్ళు నిజంగా పౌలుశీల అనుకుంటా పౌలు బర్ణబ బర్ణబ కరెక్ట్ బర్ణబ చేస్తే వాళ్ళంతా వీళ్ళు నిజంగా దేవతలు చెప్పి వీళ్ళు ఏం చేస్తే ఊరేగించి ఏదో బలి కల్పించాలని గందరగోళం చేస్తూ ఉంటే అయ్యలారని మేము కూడా మీ ఇలాంటి అని చెప్పి వాళ్ళు మొత్తుకున్నారు వాళ్ళు అక్కడ చూడండి అట్లా చేస్తున్న మనుషులు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అది అలాంటివి చూడలేదు కాబట్టి చూడండి దేవుడు వాక్ మనలో ఉన్నప్పుడు మనం ఏదైనా సృష్టించగలం ఏదైనా నువ్వు సృష్టించవచ్చు ఆయన వాక్ ద్వారా వాళ్ళు అనుమానించకుండా వెళ్ళిండు దేవుడు పోషించిందా లేదా కానీ ఆ అనుమానం ఎప్పుడు నువ్వు రొట్టె కోసం ఆశపడితే ఎందుకంటే అట్ట మైండ్ డైవర్ట్ చేస్తుంది అక్కడ ఏసు ప్రభు ఒక మైండ్ వాళ్ళు డైవర్ట్ చేస్తుండ్రు మన సేవలో కూడా మనం పోతుంటే ఇలాంటి అనుమానాలు కూడా వస్తాడు దశలో మనకి నా నా కుటుంబంకి ఏమైంది ఏమవుతుందో నీ పోతే ఏమవుతుందో ఏం జరుగుతుందని కానీ ఆయన నీకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు నువ్వు తప్పకపోవాల్సిందే ఆ వాక్యం ఆ రీతిగా ఏ రీతిగా అది ఆయన పోషిస్తాడు ఏ రీతిగా పోషిస్తాడని చెప్పి ధీమాగ కాదు ఆయన తెలుసు ఎప్పుడు బొమ్మంటే అక్కడ పోతావు ఏలేదు చెప్పిందా అక్కడి నుంచి వాకు దగ్గర నుంచి అక్కడ బొమ్మని చెప్పిండు ఆయన చెప్తాడు ఖచ్చితంగా చెప్తాడు ఒకవేళ నీకు చెప్పకపోయానా కానీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతుండే నాకు నాకు ఎన్నోసార్లు దేవుడు మాట్లాడండి ఎన్నోసార్లు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడండి వాక్యాలు చెప్తుంటాం నేను వింటున్నప్పుడు వాక్యాలు చెప్తున్నప్పుడు బ్రదర్స్ అందరూ అవి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు నాకు అర్థమైంది మైండ్ ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా అది ఆ టైంకి మనకు అర్థం కాదు తర్వాత మనకు అర్థమైంది అన్నట్టు కొన్ని ఎమిటి అర్థమైతే కొన్ని అప్పుడు అర్థం కాదు నువ్వు వాకి వింటా ఉంటే దాన్ని నెమర్ అప్పుడు నీకు అర్థమవుతుంది అప్పుడు వస్తుంది వివేచ కొన్ని టైంలో వివేచ మనకు రాదు రిలీజ్ రాదు ఎందుకంటే ఆ టైంలో నీకు అర్థం కాదు నువ్వు ఫస్ట్ వినాలి ఫస్ట్ తర్వాత నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీకు అది అవగాహన ఒకసారి మనం అర్థం చేసుకుని ఇండిపోతాం చూసినావా అప్పుడు అప్పుడు ఏం రిలీజ్ కాదు ఏదో ఉందని అనిపిస్తుంది కానీ కాదు తర్వాత తెలుస్తుంది నువ్వు మళ్ళీ తర్వాత నువ్వు ఆలోచించి వింటావుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది అన్నట్టు దాన్ని దాని ఆత్మీయ సత్యం ఏందో చూడండి అయితే ఆ రీతిగా అనేక శోధనలు మనకు ఖచ్చితంగా అన్ని మూడు శోధనలు చేయించి ఆయన తర్వాత ఏమైందంటే ఆరాధ్యాయంలో ముఖ్యంగా ఆరోధ్యాయంలో ఏసు ప్రభు ఎన్నెన్నో విషయాలు చెప్పిండు అయితే ఇవన్నీ ఈ రొట్టెల గురించి చెప్పినప్పుడు ఆరోగ్యంలో మొత్తం చూస్తే చాలా ముఖ్యమైన ఆశ్చర్యకర విషయాలు ఉంటాయి తరలోకం నుంచి ఎలాంటి ఆహారం ఏనే ఆహారం అని అని ఆయన అయితే పతిది చెప్తా ఉన్నప్పుడు అక్కడ ఎంతోమంది జన సమూహం అంతా వింటూ ఉన్నారు అలా అంతా ఖచ్చితంగా వింటూ ఉన్నారు అలాంతా అయితే ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇవన్నీ చెప్పుకున్నప్పుడు యోహన సువర్త ఆరోగ్యం మొత్తం చూసినప్పుడు ఇదంతా మనం అర్థం చేసుకుంటే అరవై వచ్చినంకి వచ్చే వరికి ఆయన ఏం చేసిన అక్కడ అరవై యాభై తొమ్మిది ఆయన కపిర్ణ బోధించుతూ సమాజ మంత్రంలో ఈ మాటలు చెప్పుకున్నాం చూడండి ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఎవడ దీన్ని వినగలడని చెప్పుకునేది కాబట్టి ఇది కూడా ఒక దశలో మనకు కఠినంగానే ఒక దశ మనకు అర్థం కాదు మనుషుడు రొట్టె వల్ల జీవిస్తాడు మాట అంటే ఎన్నో విధానాలు ఉన్నాయి అంటే జీవిస్తాడంటే ఆయన వాక్ ద్వారా ఆయన మాటకు నీ చూపిస్తే నువ్వు జీవిస్తావు జీవించువు అనేకుల్ని ఆయన ఆయన వాక్ ద్వారా ఏం చేసిండో ప్రతి ఒక్కటి ఆయన ఐదు రొట్టెలు కాని రెండు చేపలు కాని అంతమంది పంచడం అంటే అది మామూలు విషయం కాదు కదా అక్కడ మాట కాదు విధేయత ఇదైతే చూపించటం అన్నట్టు అక్కడ అయితే ఏసు తన శిష్యులు దీనిని గుచ్చి సను గురించి ఉన్నారనే తనలో తను ఇరిగి వారితో ఇట్టని ఇది దీ దీని వలన మీరు అభ్యంతరపరుచున్నారా అభ్యంతరపడతారు చాలామంది కదా అనుమానాలు కదా అభ్యంతరపడతాయి చాలా మంది వాక్యాన్ని నమ్మరు ఒక దశ నమ్మరు మనుషులు రొట్టె వల్ల కాదు దేవుని మాట వల్ల కూడా జీవిస్తారంటే సరే రొట్టె అంటే తినేదానికి సంబంధించి ప్రకృతి సంబంధం అర్థం చేసుకుంటే మనం తింటే మన శరీరంగా ఆహారం కానీ మనం శరణాన్ని పోషించుకోవాలా కాబట్టి అది కూడా ముఖ్యమే కానీ ఇక్కడ దేవుని మాటవల వల్ల జీవిస్తారంటే ఎట్లా అర్థం చేసుకుంటావు అంటే ఆయన మాటకు నువ్వు విధేత చూపిస్తే నువ్వు బ్రతుకుతూ అని అర్థం ఎట్లనేది నువ్వు రొట్టె వల్ల బ్రతుకుతావా ఇంకా దేని వల్ల తర్వాత అది కానీ నువ్వు విధేత చూపిస్తే నీకు విధేత చూపిస్తే నువ్వు బ్రతుకుతూ ఎట్లా అంటే ఒక ఇంకో విధంగా అర్థం చేసుకుంటే ఎలిషా కాలంలో నైమాను కుష్టరంగా నయమాను వచ్చినప్పుడు ఏం జరిగింది నయమాను ఎలిషా దగ్గర ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఇలిషా చెప్తాడు గ్యా ఒక తన దాసుతో చెప్తాడు పోయి గ్యాహరితో చెప్తాడు పోయి ఎవరిదాన్ని నది పోయి ఏడు సార్లు అని చెప్పి చెప్తే ఆ మాట చెప్తే ఆయన ఏమన్నాడు అలిగి లేదా దైవ జీవుడు అని మాట విధేత చూపించారు అక్కడ నువ్వు మురికి నెల మునగలనా మంచి నెల మునిగేదే తర్వాత విషయం అక్కడ మాటకు విధేత చూపించడం అది ఆయన ఏం చేసిండు దేవుడు చెప్పినాను బయలుపరిచి ఉండొచ్చు నది పోయి ఏడు సార్లు అని చెప్పి దేవుడు ప్రేరేపించినట్టు చెప్పిండొచ్చు ఎలిష చెప్పిండు పోయి మునగమని ఆయన ఏం చేసిండు విధేత చూపించండా ఫస్ట్ విధేత చూపించలే ఈ ఈ దేశంలో ఎన్నో మంచి మంచి నదులు ఉన్నాయి ఆ యువర్దాను పోయి మురికి నీళ్ళని ఎందుకు మునగాల అని ఏం చేసిండు అలిగిపోయిండు ముఖం దిప్పుకొని అలిగిపోయింది ఆయన కోపగించుకొని బహుకోపగా వస్తు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఎవరికి నష్టం నువ్వు అలిగి దేవుని మీద అలిగితే ఎవరికి నష్టం అంటే నువ్వు మాటకు విధేత చూపించినవో లేదా ఇక దైవజం చెప్పిన ఎలీషా చెప్పిన దేవుని మాట విధేత చూపిస్తే నీ కుష్టరోగం పోతుంది బ్రతకటం అంటే ఏందో తెలుసా మాట విని వినటం ఫస్ట్ ఆయన ఏం చెప్తున్న మాట వింటే నువ్వు బ్రతుతూ రొట్టె వల్ల బ్రతుకో నువ్వు నువ్వు రొట్టె ఎట్లా పడుతుంది తర్వాత మరి ఆయన మాట వింటే నీకు బ్రతువు ఏవో నేను పోషిస్తుంది ఏదో ఒక రీతిగా కానీ ఎలిషా చెప్పిన మాట విని ఏం చేసింది ఆయన వినలే మాటించి వెళ్ళిపోయింది తర్వాత బుద్ధి తెచ్చుకున్న దాసులు చెప్తే అప్పుడు ఓ ఎవరి దానిలో అప్పుడు ఆయన కష్టరోగం పోయినట్టు మనం చూస్తాం అర్థమైందా అక్కడ ఏం ఏమర్థమవుతుంది అక్కడ మనకి మాట దేవుని మాట వింటేనే ఉండదుతూ అనుమానించొద్ది ఇక్కడ అనుమానించరు ఆయన నేనే నా శరీరం తిని నా రక్తం తాగువాడు అంతే తిని నేను లేపుతానంటే ఈయన శరీర మనం పర్లకు భాష అట్లా ఉంటుంది అన్నట్టు అని చెప్పేది పర్లోకి సమైన భాష అది మనం అర్థం ఆ శిష్యులు అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు తర్వాత కొంతమంది శిష్యులకైతే అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు ఈ వాక్యలు కూడా కొంతమందికి అర్థమైతే కొంతమందికి అర్థం కావు కాబట్టి అక్కడ శాస్త్రులు పరిశీలి చాలా మంది గొప్ప జన సమూహం అంత చాలా మంది ఉన్నారు అక్కడ కానీ కొంతమంది ఎంతమంది ఆయన వెంబడిస్తున్నారు ఇప్పుడు మీరు ఊహించుకోండి అంతమందిలో సెంటర్లో ఉండి ఆయన ఇవన్నీ చెప్తా ఉంటే అంత గొప్ప జనసమం చూసి ఇవన్నీ చెప్తా ఉంటే మనుషులకి ఎట్లా ఉంటే చెప్పండి ఆశ్చర్యంగా ఉంటారు కదా ఆయన చెప్పే భాష అప్పుడు ఏం చేసింది ఆయన శిష్యుల్లో అనేకులు అంటే చాలా మంది శిష్యులు ఉన్నారు అక్కడ ఆ మాట ఇది కఠినమైన మాట ఎవరు దీన్ని ఇది ఇంపాసిబుల్ అని చెప్తున్నా అక్కడ ఇది ఎవరు వినగలడు అని చెప్తే ఏసు ప్రభు చెప్తుంది అక్కడ మీరు అభ్యంతర పడుతున్నారు దీనివల్ల అలాగైతే మనుషుకు మాడు మునుపున చోట నాకు ఎక్కువ మీరు చూసినప్పుడు ఏమంటారు మీరు ఆత్మయే జీవింపజేసేందు శరీరం కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న ఆత్మను జీవమున ఉన్నవి అర్థమవుతుందా ఇవన్నీ ఏస్తవో శోధనకు అప్పచెప్పబడటం అరణ్యులు కొనుపబం ఇవన్నీ ఆత్మలు జరుగుతున్న ఇవన్నీ ఇది చాలా ముఖ్యమైనది అర్థం కాదు ఎవరికి ఆత్మలు జరుగుతున్న ఇవన్నీ దేవుని ఆత్మ లో కొనిపోబడ్డ పని శోధింపబడినప్పుడు ఇవన్నీ ఆత్మలో జరుగుతున్న ఇవన్నీ నీ నీ హృదయంలో జరుగుతున్న నీలో జరుగుతున్న ఇవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి ఆత్మను జీవా కాబట్టి వాళ్ళు ఆ రీతి అదలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు అన్నీ పర్లో ఒక అర్థం కాదు ఆత్మీయంగా ఉంటేనే మనకు అర్థమవుతుంది కొంచెం గొప్ప అర్థమవుతుండదు కొంచెం అర్థమవుతుంది అర్థం చేసుకుని ప్రయత్నిస్తూ పోతూ ఉంటాం కొంతమంది కొంచెం మాత్రమే కొంతమంది కొంచెం ఇంకొక ముందుకు వెళ్తారు కొంతొక స్టెప్ ఇంకొంచెం కొంకొద్ది ముందుకు వెళ్తారు అర్థం చేస్తూ ప్రయత్నిస్తూ ఉండదు కాబట్టి ఆత్మలో ఉన్న వాళ్ళకి అర్థం కావాలని కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తుంటే అని చెప్పే ప్రతి మాట శరీరంగా చూస్తున్నారు ప్రకృతి సమయం చూస్తున్నారు వాళ్ళు ఇది కష్టం అని చెప్తున్నారు అక్కడ చూడండి అయితే వాక్యాన్ని ముగిస్తాను తర్వాత ఏమంది మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను విశ్వసించే వారెవరు తన అప్పగింపు మొదటి నుంచి ఆయన తెలుసు కాబట్టి విశ్వసించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ వాక్యాలు విని పాటించిన వాళ్ళు కూడా ఉన్నారు పాటించే తలదీశం ఈ వాక్యాలు యాక్సెప్ట్ చేయని ఉన్నారు చెప్తున్నక్కడ నేను చెప్పే మాటలు కొంతమంది విశ్వసించే వారు కొంతమంది ఉన్నారని చెప్తున్నక్కడ కాబట్టి మరియు ఆయన నా తండ్రి చేత వారికి కృప అనుగ్రింపబడకుంటే ఎవరనో నా ఎద్దకు రాలేడు ఈ హేతువుని బట్టి నేను మీతో చెప్తున్నాడు ఆయన కృప ఆయన అనుగ్రహం ఉంటేనే కానీ ఎవరు ఆయన దగ్గరకు రాలేరు ఆయన కృప అనుగ్రహం అందరి మీద లేదంటరా ఆయన కృప అందరి మీద ఉంది ఎవరు దానికి యోగ్యులు అంటే అది పొందుకున్నవాడే యోగ్యుడు పొందుకున్నవాడికి నాకు అవసరం లేదనుకుంటే అది వాళ్ళిష్టం కదా ఈ వాక్యం అనుమానిస్తే అది ఆయన ఏం ఆయన ఆయనకు వచ్చే నష్టమేం లేదు మీకే నష్టం చూడండి కాబట్టి అప్పటి నుండి ఆయనకులు ఆయన శిష్యులు వెనక తీసి మరి ఎన్నడను ఆయన వెంబడింపలేదు మొత్తాన్ని ఆగిపోయి బ్రేక్ అయిపోయింది మొత్తం ఈయన చెప్పేది చాలా తేడాగా ఉంది ఇది అంతా అబద్ధబోధలాగా ఉంది ఇది ఎట్లా ఉందని చెప్పి ఏం చేసింద్రు అది సహించలేక ఎన్నడను ఆయన వెంబడిపోంటే ఇక మొత్తానికి ఫుల్ స్టాప్ ఆగిపోయింది ఫుల్ స్టాప్ పెట్టేసుకుంది ఇంకా ఓడలు కట్టేసుకుంది ఇంక పోకుండా ఇది మాకు అవసరం లేదని కాబట్టి ఏసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడగ అంటే పన్నెండు మంది అపోస్తులు ఉన్నారు శిష్యులు మాత్రం ఉన్నారు మిగతా ఎంత గొప్ప సమూహం ఎండ వాళ్ళు ఒక్క క్షణం ఆయన వాకింగ్ చెప్పంగానే ఈ మాటలు చెప్పంగానే మొత్తం డిస్టర్బ్ అయిపోయి మొత్తం అక్కడి నుంచి వెనక తీసిపోయినారు ఎంతమంది పన్నెండు మంది శిష్యులు మాత్రమే ఉన్నారు అక్కడ చూడండి ఆయన తిరిగి వచ్చే టైంకు మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఉంటుంది కష్టమే కాబట్టి ఎంతమంది ఆయన కృప అర్హులు ఎంతమంది యోగ్యులు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారు కూడా తెలియదు అంతవరకు సహించి వాడు రక్షింప ఉన్నాడు అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా ఉండి ఆయన తిరిగి వచ్చేంత వరకు సహించి రక్షింప సహించి ఉంటకుండా ఇవన్నీ మనము నేర్చుకొని ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకొని నిలకడగా ఉండి ఆయన మాట మనం పోతూ ఉంటే ఆ రీతి ఉంటే మనం చివరి వరకు మనం ఉండగలం లేకుంటే ఉండే కొంతకాలం నమ్మి కొంతకాలం ఉంటే బండ మీద పడ్డ ఇత్తనం సామెత అన్నట్టు అది కొంతకాలం మనిస తర్వాత ఏరు లేకపోతే ఏమవుతుంది మన్ను లేకపోతే ఎండిపోతుంది యుగ సమాప్తులు అట్లనే ఉంటుందని చెప్తారు మన ప్రభు చూడండి ఈ రీతిగా ప్రభు చెప్తూ ఉండడు కాబట్టి ఎలాంటి మనకు అనుమానాలు మనకు అవసరం లేదు కదా కాబట్టి మనుషుడు రొట్టె వల్ల దేవుని మాట జీవిస్తాడు అని రాయబడి అక్కడ చూడండి ఇంత గొప్ప దేవుడు అయితే తర్వాత ఏం జరిగిందంటే ఆయన లోకాస్తు వార్తలు వాక్యం చేసి నేను ఆ శోధన ముగించిన తర్వాత ఇవన్నీ శోధనలు మనకి మనకు తెలిసిన ప్రభు ఎట్లా శోధింపబడి అయితే తర్వాత ఏం జరిగిందంటే ఆ శోధకుడు ఆయన ఏ విడిచిపెట్టి వెళ్ళిపోయిండు అక్కడ ఆయనను విడిచిపెట్టిపోయిండు చూడండి తర్వాత ఏం జరిగింది పదమూడవ వచ్చం పైన వచ్చనం లోకాసు వార్త నాలుగో దీని పైన అందుకు ఏసు నీ దేవుడైన ప్రభును శోధింపలదని చెప్పబడిందని వానికి ఉత్తరం ఇచ్చాను అపవాది ప్రతి శోధను ముగించి కొంతకాలం ఆయన ఆయనను విడిచిపోయాను కాబట్టి కొంతకాలం వరకు ఆయన శోధించిండు తర్వాత కొంతకాలం ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సేవా జీవితంలో మనం అట్లా పోతున్నప్పుడు అడుగడుగు నీకు ఇలాంటి శ్రమలు ఉంటాయి కానీ వాడు నేను నీ లోక వైపు గుంజాలని ఈ లోక ఆశల వైపు చూసాలని చూస్తూ ఉంటాడు వాటన్నిటి నువ్వు జయించిన అనుకో ఏసు ప్రభుల్లాగా మనం జయిస్తే అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది కొంతకాలమే విడిచిపెట్టి వెళ్ళిపోయింది తర్వాత ఏమైంది అప్పుడు ఏసు ఆత్మతో బలముతోనూ గలలోకి తిరిగి వెళ్ళాను జనసము ఆయన జన సమూహము ఆయన ప్రదేశం అంతా అప్పుడు ఎట్లా పోయినా శోధన జయించిన తర్వాత ఎట్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే సేవా జీవితంలో కూడా మన కూడా వీటి జయించాలి ఇది ఆత్మీయాత్ర కదా ప్రయాణం ప్రతి క్షణం మనం శోధింపబడుతున్న శోధనకు వస్తూ ఉంటాయి మనకి అన్నిటికీ ఈ మన ప్రభు ఎట్లా జయించండు మాదిరి చూపించిండు అట్లా జయిస్తూ మనం ముందు పోతుంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అవన్నీ జయించినాక సైతాన్ని ఓడిపోయింది కానీ వాడు విచ్చిపెట్టి వెళ్ళిపోయింది కొంతకాలం వరకు కానీ ఆయన తర్వాత మళ్ళీ వచ్చిండు శాస్త్ర పరిసరూపకంగా వచ్చి ఆయన మరించినంత వరకు ఆయన శోధింపబడ్డాడు మళ్ళీ విచ్చిపెట్లే అప్పుడు జయించిండు సైతాన్ మీద విజయం పొందింది మన ప్రభు అయినా కానీ మళ్ళీ తిరిగి వస్తాడు వాడు నువ్వు విజయం పొందే కొన్ని సమస్యల మీద మళ్ళీ తిరిగి వస్తాడు మళ్ళా ఏదో ఒక రూపంగా వస్తాడు కానీ నువ్వు చివరి వరకు నీ నీ నీ మన ప్రభు ఒక ప్రాణాళిక ముగించే వరకు ఆయన ఓడిపోలే అన్ని జయిస్తూ పోయిండు తర్వాత ఏమేందంటే ఈ ఈ నుంచి మన విజయం పొంది ఒకదాని నుంచి ఒక విజయం పొంది మనం పోతా ఉంటే ఏమిటంటే ఇదంతా ఎందుకు సైతాన్ని అడ్డగించిందంటే ఎందుకు సైతాన్ని మనల్ని అడ్డగించి మన ముందు పోని కొన్ని ఇక్కడ ఉంది చూడండి ఆయన ఆత్మతో బలముతో గలీలకు తిరిగలేము ఆయన కూర్చిన సమాచారము ప్రదేశమంతా వ్యాపించాను ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమోజ మందిరములు బోధించు వచ్చను అన్ని బోధిస్తూ వస్తున్నాడు అయితే ఇంకోటి మనం చూస్తే మార్కు అనుకుంటా అక్కడ ఏముంటుందంటే ఆయన సేవలో ఆయన ముందు పోతున్నప్పుడు ఆ చీకట్టు ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూసినా చూస్తాం మన వాక్యం మత్స్సు వార్త అధ్యాయంలోనే అక్కడే కరెక్ట్ అయన శోధన పదకొండు వచ్చి నాలుగు పదకొండులో అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతులు వచ్చి ఆయన పరిచయ చేసిరి మనకు వాళ్ళు అట్టనే చేస్తారు వాళ్ళు మనతో పాటు ఉంటారు దేవదూతలు మన ప్రభు ఆ విజయం పొందినాక అంటే ఆయన ఎట్లా ఆయన బిడ్డలు శోధింపబడతాయని చూపించింది ఆయన ఆయన జీవితమే ఒక మనకు ఒక ఉదాహరణ మన ప్రభు మాదిరి మాదిరించిపోయింది కదా అన్ని విషయాలు మన ప్రభు దేవదూతలు వస్తారంటప్పుడు నీ దగ్గరికి వాళ్ళు పరిచర్ చేస్తారు నీతో పాటు ఉంటారు వాళ్ళు నీ సహకారిగా ఉంటారు దేవదూతులు గొప్ప జగ సాక్షి సమూహం అని చుట్టూ ఉంటది ఇప్పుడు కూడా తర్వాత ఏమైంది ఆ పదమూడు వచనంలో నజరైతు విడిచి జబులోను నప్తాలి దేశంలో ఉన్న ప్రాంతంలో ఉన్న సముద్ర తీరంలో కపెర్ణ హోమును వచ్చి ఆయన తర్వాత జబులోను దేశమును నప్తాలి దేశమును ఎవరిదాని అవతలున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించ గలలియను చీకట్లో కూర్చున్న జనులు గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోనూ కూర్చున్న వారికి వెలుగు కలిగి అని ప్రవక్తైన యష్యా ధర పలకబడిన మాట నెరవేరను అంటే ఆయనను ఆయన పోకుండా ఉంటే ఆ ప్రదేశములు ఆ ప్రవచనము నెరవేరేడుదా ఆ ప్రవచనం నెరవేరాలా కాబట్టి మన జీవితంలో కూడా ఈ వాక్యాలు నెరవేరాలా మనం నమ్మితే చూడండి ఆయన పోకపోతే ఆ ఆ ప్రాంతం గలీల ప్రాంతం ఆ ప్రాంతం అంతా కాబట్టి సైతాన్ని నిన్ను ఎందుకు అట్టగిస్తాడంటే సేవలో పోకుండా నువ్వు పోతే అక్కడున్న చీకరంత పోతుంది వెలుగు చూస్తారు మనుషులు అందుకు అనేక విధంగా రొట్టెల కోసం నేను ఆశ ఉంటాడు కానీ మనుషులు బలంత అక్కడే ఉండి అవే చూసుకుంటూ ఉంటారు కానీ ఏసు ప్రభు ఎట్లా ముందుకెళ్ళిండో పోతే ఏం జరిగింది అనేది ఎవరైనా ఆలోచిస్తారా ఇక్కడ మన ప్రభు చూపిస్తున్న విధానం ఆ రీతిగా జయించి ముందుకు పోతే నీకు ఎలాంటి సేవ ఎంతమంది వెలుగులో చూస్తారు వెలుగు దేవుని వెలుగు చూస్తారు నీ ద్వారా అని ఇక్కడ మన మనకు అర్థమవుతుంది వాక్యం ఆ రీతిగా కానీ వాడు రొట్టెల దగ్గరే వాడిని బ్రేక్ వేసేసిన మనుషులు చాలా ఈ లోకంలో ఆశ పెట్టి అక్కడే వాళ్ళు దానిని చూసుకుంటే అక్కడే చూసుకుంటే అక్కడే వెళ్ళిపోయినారు కానీ వెలుగు ఎట్లా రావాలో ఆ వెలుగు అక్కడే ఉంది ఇతర చోట్ల లేదు వెలుగు మన ప్రభు ఆ రీతిగా ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి అప్పటి నుంచి పరలోకలని సమీపించని స్టార్ట్ చేసింది సేవ చూడండి అప్పటి నుంచి ఆ మూడున్నర సంవత్సరం గొప్ప సేవ చేసిన మన ప్రభు ఆయన కొంచెం కాలంలో బ్రతికింది కానీ విశేషమైన సేవ చేసింది ఈ లోకాన్నే ఆ మూడున్నర సంవత్సరం సేవ ఈ దేశాన్నే ఈ లోకాన్ని మార్చివేసింది అంత పవర్ఫుల్ సేవ చేసిన మన ప్రభు మన తండ్రి ఈ లోకానికి వచ్చి మన కొరకు మనం కూడా అలాంటి సేవ చేయొచ్చు మన ప్రభులాగా మనం ఊహించుకొని ఆయన ఎట్ట జయించో ఆ నాలుగో అధ్యాయం చదువుతుంటూ అది ఒకసారి నువ్వు రక్షణ పొంది నువ్వు భారతం పొందిన ఇప్పుడు నువ్వు సేమ్ ముందుకెళ్తావు ఎలాంటి శోధన ఎదురలేను అటు ఎట్ట ప్రభు జయించి అట్ట పోతూ ఉంటే నీ నీ లెవెల్ ఎట్లా ఉంటుంది ఆత్మీయ దశలో ఏ రీతిగా ప్రభుని నడిపిస్తాడు ఎట్లాంటి సేవ చేయగలం ప్రభు ఎట్లా సేవ చేసిండో అట్టను మనం కూడా ఆయన మాట ప్రకారంగా మనం వింటే ఏం ఆశించకుండా సృష్టించగలం మనం అన్ని అతిదీ సృష్టించగలం నువ్వు సృష్టించగలవు ఎందుకంటే దేవుడికి ఆ వాక్కు ఆ పవర్ దేవుడి ఇచ్చిన అధికారం ఇచ్చి మనకి లోకంలో కాబట్టి మనం మన ఆత్మీయ జీవితంలో మనుషులు రొట్టె వల్ల జీవించ దేవుడి విశ్వాసం మూలంగా ఇంత ఇదంత విశ్వాసానికి సంబంధించిన బోదా విశ్వాసంగా నువ్వు ముందుకెళ్తా ఉంటే దేవుడిని నడిపిస్తాడు అనుమానాలు వస్తూ ఉంటాయి బట్ అన్నిటి మనం ఉదయం పొందాలా ఈ వాక్యాలన్నీ మనకి దేవుడు చూపిస్తున్న రీతిగా ఆ ఐదు రొట్టె చేపలు కానీ ఎలిషా విషయం కానీ ఎన్నెన్నో పని కూడా అనుమానం వస్తాడు ఒకసారి మనం కూడా పని కదా ఆయన పనివాళ్ళం కాబట్టి అలాంటి అనుమానం రాకుండా దేవుడు చదవించ ప్రభక్త గారు మాట్లాడిండు కొంచెం కూడా ఆ పిండి తక్కువ కాదు ఆ నూనె అయిపోదు వర్షం పడేంత వరకు కరువు పోయేంత వరకు అది కాదని చెప్పిండు జీవ సైన్యములకు అతిపతి యువ చెప్పినప్పుడు ఏలి చెప్తే అది తగు ఏలి మాట ప్రకారంగా దేవుడు చేసిండు నీ మాట ప్రకారంగా చేయుదా నువ్వు మాట వింటే జరుగుతుంది ఖచ్చితంగా కాబట్టి అలాంటి విశ్వాసంలో అలాంటి సేవలో మనం ముందుకు పోవాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియపరులకు తండ్రి నీకు ఎంతో వన్నాలు ఈ ఘర్షణ కాలం అంత మొన్న కాచి కాపాడిని నీకు ఎంతో వర్ణాలు ప్రవ్వ మనుషులు రొట్టె వల్ల జీవించారు ఈ వాక్యం మాకు మాకు సంపూర్ణమే అర్థం చేసుకోగల కలగలేదు కానీ ప్రవ్వ ఎంతో ఆత్మీయ సత్యం ఉంది ఇక్కడ కానీ ప్రవ్వా కొంతమేరకే మీరు మాకు చూపించినారు అది సంపూర్ణమే అర్థం చేసుకొని ప్రకటించాల మనుషులకనైనా మీరు సహాయపడమంత ఆదిష్టమైనా గొప్పదేవ మీ మాట జీవిస్తారు ప్రభావ మనుషులు కాబట్టి రొట్టె వల్ల జీవించారు శరం నువ్వు చెప్పే మాట ఆత్మను జీవం కాబట్టి ఆత్మను జీవన మాటలు అవి విశ్వాసాన్ని నడిపిస్తే ప్రభావ ఆత్మీయులు నడిపిస్తుంది కాబట్టి మీరు చెప్పే ప్రతి మాట ఆత్మీయంగా మీరు చెప్తున్నారు కానీ మనుషులు ఇంకా దాన్ని చూస్తున్నారు ప్రభావ ఆ రీతి మేము చూడకుండా పత్తిది ఆత్మలని మేము చూడాలా అలాంటి ఆత్మీయమైన నడిపింపు మాకు అనుగరించండి మీ పరలోకపు జ్ఞానం మాకు అనుగరించండి ప్రవ్వ మేము ఉంటుంది భయంకరమైన సమలకాలం ప్రవ్వ నైనా మా ఆత్మీయ జీతం మీరు మా ప్రియ కుమారుడు అని మీరు సంబోధించినారు మీ తండ్రి మిమ్మల్ని ప్రవ్వ మీరు కుమారుడుగా ఉన్నప్పుడు కూడా మీ ప్రియ కుమారులను కాబట్టి నైనా ప్రవ్వ మీరు ఏ రీతిగా ప్రవ్వ పత్తిది జయించినారు ముందుకు సేవ చేశారు ఈ లోకంలో అట్ల మేము ముందుకు పోవాలా ప్రాభ కానీ దుష్టుడు ఈ లోకాన్ని చూపించే ప్రావా ఐక్యమైన వాటి మీద పెట్టుకొని వాడు మమ్మల్ని ముందుకు పోలేకున్న వాడు మమ్మల్ని అటగిస్తున్న ప్రాభ వాడిని గర్ధించమని ఆదిష్టమైన గొప్పదేవ పతి ఆటంకాలను కొట్టివేను ప్రావా నైనా విశ్వాస మూలంగా జీవించిన నీతి అవును ప్రభావా వీరే మీ వల్ల జీవిస్తాం ప్రావా మేము మీ మాటనే జీవం మాకు కాబట్టి మీ మాటకు విధేత చూపించి మేము ముందుకు పోవాలా సమస్తం సమకూడి జరుగుతున్నాయి ప్రావా మేము ఎదుగుతున్నాం గ్రహించగలుగుతున్నాం ప్రావ్వా ఎలాంటి అనుమానం లేకుండా విశ్వాసాన్ని ముందుకు పోవాలా ఈ లోకపరమైన విషయాలు మేము పడుకున్న ప్రవ్వ మీ ఎందుకు చూస్తూ మీ ముందుకు సాగిపోవాలా చీకుట్టున్న ప్రజలు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు మీ యొక్క వెలుగు చూడాలా ప్రవ్వ కాబట్టి ప్రవ అలాంటి వెలుగులాగా మిమ్మల్ని తీసినారు ఈ లోకంలో వెలగాల చీకటి చోట మీ వెలగాల అలాంటి వెలుగులాగా మమ్మల్ని తయారు చేస్తే విశ్వాసంతో మీ ముందు పోవాలా ప్రభ అనుమానించకుండా ఈ లోకమే తల్ల కిందలైన భూ తల్లకిందులైనా సరే ప్రవ్వ మీ మాట వల్ల మేము బ్రతుతం ప్రవ్వ మీ మమ్మల్ని జీవింపజేస్తుంది కాబట్టి నేను అలాంటి విశ్వాసం నడిపించి ప్రదర్శిస్తే అందరి మీరు ఆశ్రవదించండి ఆరాధన పాల్గొన్న అందరినీ ఆశ్రయించి బలపచ్చే నూతనంగా అభిషేకించి మీకు మమ్మల్ని అందరినీ గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామైన ప్రార్థన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ నీ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన నీకు పారిసన్నిధులు చేరి ఈ యొక్క సమయంలో భాగ్యం నాకు ఇచ్చింది నీకు పొందినాడు అవునాయ్ అవును ఆయన మాకంటే గొప్పవారు నాయన యొక్క దినమని చూడులకు ఎంతో మంది మరణించువు సజీవుడి చెప్పబడిన రీతిగా నాయన విశ్వాస మూలంగా మేము జీవించే కూర్పడినైనా మాకు అనుకరించి అవునయ్యాయన రొట్టె వల్లనే దేవుని వచ్చిన మాట వల్ల ఆయన జీవిస్తారని నీ వాక్యం నాయన సెలవిస్తున్నా మాలో నా తండ్రి అవిశ్వాసానికి తాగువకుండా నాకు విశ్వాసంతో నా తండ్రి ఇదేతనైనా నీ పట్ల చూపునైనా నీ పట్ల మేమేది వెనకాట వెనకం చేయకుండా నీ కల్పలోనే ఆయన మమ్మల్ని నడిపిస్తున్న అవునయ్యా అవునాయన నీవు నా తండ్రి నమ్మదగిన దేవుడు అయ్యా నా జీవితంలో నీవు చేసిన మేళ్ళు కార్యం పట్టిన నీ కెనలేని స్థుతులు స్తోత్రాలను ఆయన చెల్లించుకుంటూ ఉన్నా అంతేకాదు మరి ప్రభా నీ స్వార్థ మాట పట్ల నాయన నీ విధేయతతో నాయన నడుచుకోవాలయనైనా నిజమే ప్రభా నాయన నిజముగా నాయన తినటానికి రొట్టి కాదు కానీ ఆ మాటలో నా తండ్రి ఎంతో అర్థం ఉన్నది నా అలా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన అర్థం చేసుకున్న ఆయన నీ వాక్యం పట్ల నీ పట్ల తండ్రి నాయన మొక్కు చూపిన ఆయన అయ్యా మీకు నాయన మహంకరంగా నత్తండి నాయన మమ్మల్ని నత్తండి తీర్చండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన వాక్యం చెప్పిన ఆయన మీ సేవకులను నాయన మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన మీ కృపాని దీవును నీ సన్నిధి నాయన ప్రతి ఒక్కరికి నాయన తోడుగా ఉంచండి వరంతేకాదు నాయన అయ్యా నశించిపోతున్న ఆత్మలు నాయన నాయన మీరు వెతికి రక్షించడానికి నా ప్రభా ఈ లోకానికి వచ్చారు మరి నా తండ్రి నీ ఎంత నా తండ్రి మేము ఒకవేళ సేవ చేయలేకపోవచ్చు నాయన అయ్యా మరి నా ప్రభా మేము నా తండ్రి అనేకులను రక్షించడానికి నా ప్రభా అయ్యా నాయన మాకు ఆ ఆలోచన విధంలో నాయన నీకు బోధించేము ఇతరులకు బోధించే విషయంలో కూడా నాయన మేము తోడుగా ఉంచండి అయ్యా నీ ఆలోచన నీ తలంపులతో నాయన మమ్మల్ని నింపండి అయ్యా మా తలంపులు మా ఆలోచనలు వేరయ్యా నీ నీ తలంపులు నీ ఆలోచనలు వేరు నాయన నాయన నత్తండి మేము నాయన మా క్రియల్లో గాని మా చూపుల్లో కానీ నాయన దేంట్లో నత్తండి నీ కాయాస్కరమైన పనులు ఏం చేయటానికి లేవు నాయన పశుద్ధాత్ముడాయినా నా లోనికి నేనేం చేయాలని నత్తండి నాకు ముందుగా నేర్పించు మేమందరం కూడా అయినా నీ సేవా విషయమైనాయన నాయన నేనేం చేయాలో మేమేం చేయాలి నాయన మీరు ముందుగా ఉండి నడిపించే సహాయం చేయమని నాయన నత్తండి ఈ యొక్క నా తండ్రి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన దీవించి ఆశీర్వదించి ఇక్కడ చూపు మీరు మహిళ తెచ్చుకుందని సమస్త మహిమలను ఆయన మీకు చెల్లించుకున్నట్టు నజరేడని ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందుకునే నామవుతుంది ఆమె ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ జీవంగ తండ్రి రాజాది రాజా ఆ గొప్ప మీకు వందనాలు ప్రభా ఆకాశాన్ని భూమిని సృవించిన గొప్ప మీనామంకే యుగ యుగములకు మహిమ కలుగును గాక హలియ దేవ చెప్పబడిన వాక్యం ఆ హృదయలు నీరు కట్టి ఫలింపు మీరు దయచేండి ప్రభ ఉదయం మీ యొక్క ఆత్మ చేత ప్రభా జీవాహారం చేత ప్రభ జీవింపబడుతున్న మేము రజ హలియ పరిశుద్ధత కలిగి రజ మీ సన్నిధిలో ప్రభ మీ రాకడ వరకు ఒక ప్రభు మీ కృపచేత మీ భాగ్యం చేత ప్రభావం యొక్క ధన్యత చేత ప్రభ హలియ నడిపింపబడే ప్రభ మీ కృపను దయచేయండి ఐసయా గొప్ప దేవ సత్య స్వరూపి మహిమ స్వరూపి ఆత్మస్వరూపి ఏసయా మా గొప్ప రక్షక మీకు వందనాలు ప్రభ మా మార్గము సత్యము జీవం మీరే స్రభ మిమ్మల్ని చూసి మేము ముందుకు నడిపింపబడల రాజా ఉదయవా మీకు వందనాలు వేస్తూ ప్రభా అలలుయ్య కృపగల తండ్రి సత్య స్వరూపి ఆత్మస్వరూపి ఈ లోకంలో మాకు ఏమొద్దు ప్రభా మీరుంటే జాల ప్రభ మీరుంటే సమస్త మాలో ఉన్నట్టేసుప్రభ అలలుయ్య రాజా మీకు వందనాలేస్ ప్రభా ఈ ధీమా ఏ స్ప్రభ అలుయ ఈ మీ రక్తం వలన కలిగింది ప్రభ పాపం చేయబడ్డ రోషం కలిగి ఈ లోకంలో జీవించాలా అనేకులకి ప్రభా యొక్క రోషాన్ని ఈ ప్రభా మేము పుట్టించాలా ప్రభా నిర్లక్ష్యమైన జీవితం నుంచి విడుదల మీరు దయచేయండి ప్రభా సోమరితనంతో ఈ లోకంలో జీవించడానికి వీలేదు మనిషి కొద్ది ఒకటే మెస్ ప్రభ సంపూర్ణంగా మీకు సమర్పించుకొని ప్రభా మీ నామాన్ని ఏ విధంగా మహిమపరచాలని ప్రభు మనిషి ముందుకు నడిపింపబడాల అలా మేము ఉండకుంటే ప్రభా మాకు చూపించండి ప్రభా మేము రెడీగా ఉన్న మెస్ మీ కొరకే దేవా సంపూర్ణంగా సమర్పించుకొని ప్రభ మీ యొక్క యుద్ధ రంగంలో మేము యుద్ధంలో పాల్పొందడానికై ప్రభావ మీ యొక్క కౌచలాన్ని మాకు ఇవ్వండి స్ప్రభ మీ యొక్క ఆత్మవరాలు ఫలాలు అన్నింటినీ మాకు దయచేయండి ప్రభా మీ అభిషేకం కూడా మాకు కావాలి స్ప్రభ ఈ ఉన్న లైఫ్ లోనే సంపూర్ణంగా ఆత్మీయతంగా అన్నిట్లలో ప్రభా దీవించబడుతూ ప్రభావ మీ నామం మహిమార్దమై ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆత్మ నడిపింపు చేతనే ప్రతి ఒక్కరూ నడిపింపబడాల సొంత తలంపులకి చోటు చేయడానికి వీళ్ళేది ప్రభా వాళ్ళ సొంత జ్ఞానం యూజ్ చేయడానికి వీలేదు ప్రభా మీ యొక్క పనుల జ్ఞానము మీ యొక్క పశుద్ధ ఆత్మశక్తి నడిపింపు మీ యొక్క పశుద్ధ ఆత్మ ప్రేరేపణ ద్వారానే ప్రతి ఒక్కటి ప్రభ సమకూర్చుకొని ముందుకు నడిపింపబడాల మీరే తోడుగా నీడగా ఉండి ప్రభ మీరు మహింపొందమని యేసుక్రీస్తు నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి పశుధర్వాగు తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయల గొప్ప దేవ మీకే కృతంగా తలుసలు సోత్రాలనైనా యువత నుంచి ఇంత మని కాచు కాపాడదాన్ని మీకు ఎంత వదనాలు ప్రభ క్రైస్తవ జీవితంలో విదేత ఎంత ప్రాముఖ్యమైందని అనేది మీరు అనేక పర్యాలు మా తను మాట్లాడుతున్నారు ప్రభా ముఖ్యంగా నేను మీతో సహవాసం కలిగి జీవించడం మనిషిని సృష్టించిందే నిర్మించిందే సహవాసం కొరకు అతనితో పాటు సహవాసం చేయడం కొరకు మీరు అనేక పర్యాల కిందికి దిగొచ్చేవారు నేను ప్రభావ ఆదామ విషయంలో అది దిగి సహవాసం చేసినామంటే ఆదాము మీ నుంచి దూరం వెళ్ళిపోయింది ఇంకా అభైతలు వాళ్ళు ప్రభావ అధిపత్యం గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు సహవాసం చేయలేని స్థితిలో ఉంటున్నారు ప్రతిరోజు మధ్యాహ్నం మీరు వచ్చి ఆదాంతో సహసం కలిగిన వాటిని నేను కూడా అదే రీతిగా ప్రతిరోజు మధ్యాహ్నం ఏ సమాసంలో ఉండడానికి ప్రయాసపడుతున్నాం లేదు మా యోగ్యతని భాగ్యాన్ని బట్టి ఏంటో పొందడానికి ఇకే సమస్య జ్ఞాసం మహిళండి సో మనందరూ యథార్థంతో నడిపించండి పోగా అప్రాంతా మాట్లాడుతున్నట్టు యథార్థంగా సంపూర్ణంగా తయారైన అద్భుతాలు చేస్తున్నారు మీరు ఆశీర్వదిస్తున్నారు బయటగా ఉండమన్నారు పర్ఫెక్ట్గా ఉండమన్నారు నడిపించండి కృపభాగ్యం కలిగించండి విధేతలు నడిపించండి చర్చలో సంపూర్ణంగా నడిపించండి మన ఒకవైనా యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తొడైన